గంటా మందే గిరు ప మాత్రం అనిరాకరణి సంతృమీతం ం చాంతి చాను చాంతి కి 6 నేతి నాసిమృతి భగవో విజిసృతి ఉన్న కృతి అ ఇంద్రియ సంయమము చిత్తమును ఏకాగ్రము చేస్తారు చిత్తమును ఏకాగ్రము చేత ఇంపార్టెంట్ అంటే ఫోకస్ ఉందా మనసుకి ఆ ఫోకస్ లేకుండగా అది డెవలప్ ఫోకస్ ఉందా నేను చూస్తూ ఫోకస్ ఉన్నవాళ్ళని ఫోకస్ లేని వాళ్ళని చూస్తాం చూడగానే హ్యాకస్ I mean, yes, every discussion has no focus area andASSANMUT Одand Association. So when we start to see someone on each other, this person on earth studied Vedanta-Harr6 adding you should have such ideas. He has such ideas, Vedanta-Gvar6 like it. This person Rightcepted. Should anyone take a question? He has notes like that ఐదు రోజు ఐదు రోజులు ఇదనాటి పోద ఏ విద్యార్థి నువ్వు వరక్స్ కాబట్టి ఇదేం వాడతా ఉంది ఏదో సంపద వరక్స్ లభి ఎలాంటి బోధించడానికి పదాలు తప్ప ఇది ఏముంటుంది ఒకసారి హిరంగీత గురింటావుసారి నిరాశాము నువ్వు ఆ పరమే దృష్టి లోకాల కంటే పరిగెత్తమన్నట్టుగా నువ్వు వరక్స్ వాడతానికి మాసాన్ని చెప్తాను అవును బట్టి నువ్వు ఎంతకాలంలో జరుగుతున్నావు లేదా అంతా అయితే ఏం మళ్ళీ మీకు నిజంగా గురించి విరాసిది కదా తెలియదా ఏం చేసుకునేందుకు కాదు ఫోకస్ ఉండాలి ఫోకస్ లేని వాడు ఫోకస్ లేని కనపడుతున్నాను అదే ఫోకస్ ఉన్నవాడు ఆ ఫోకస్ ని తప్పి ఫోకస్ పెట్టి సో ఆ చెప్తా ఇద్దరు అది ప్రతిశబ్దానికి అర్థమండి కాబట్టి మనం ఇంజనీర్ ఆ ఫోకస్ డెవలప్ ఇప్పుడు మీరు మీరు చూసుకో ఉంటారు అసలు ఒక మీరు నాకే చెప్తున్నారు అనుకో సీరియస్ గా ఏదో నాకు చెప్తూ ఉంటే నేను అంటూ ఉంటాను కానీ నా మనసు ఎక్కడ మీకు తెలిసిపోతున్నాను మీరు ఎవరికాడంత చూడండి నేను వస్తారు నేను మాట్లాడుతున్నాను మీరు మీరు మనస్థిగతిని నాకు రిక్వెస్ట్ చెప్తాను ఇది హర్త్ బయట నేను మాటలు ఉంటున్నానే కానీ నేను మనస్థితున్నాను అది ఎదవాడి హర్క్ వాడుసారి దీని వేరుతే ఎందుకంటే మీరు వెళ్తాము సో దీన్ని ఫోకస్ లేకపోవడము ఉంటాం సో ఎర్రవాడు చూస్తే వాడవాడు వాడుతోంటే ఫోకస్ పెట్టడం కష్టమవుతుంది నేను ఆ ఎగ్రీ బట్ పుస్తకం చదివేప్పుడు పాఠం అయ్యేపుడు కూడా మనసు అదే విధంగా ఉన్నట్లయితే జ్ఞానం దొరకదు తర్వాత నిష్ఠ దొరకదు అంటే మైండ్కి ఫోకస్ ఉండాలి ఫోకస్ ఉండాలి సో మనస్సు ఒక దారి మీద జరిపే దారి మీద దృఢంగా మనస్సు నిలబడాలి ఇక్కడ ఇది యోగంలో యోగ దర్శనంలో ఇలాగా ఫిక్స్ అయిపోయి లాగా తొందర ఇంకా మనస్సు తరుణం లేకుండా సమాధి వెళ్ళిపోవాలి అలాంటి కండిషన్ వేదాంతంలో ఉండదు అవసరం లేదు ఇదోన్ డిమాండ్ వేదాంత దర్శనానికి డిమాండ్ అంట సో అటువంటి సమాధిని కొందరినీ నాసి నుంచి పైలు వేసిందని ఇవన్నీ డిమాండ్ డేట్ అవన్నీ మరో ద్వారా అవసరం అవుతాయో కానీ ఎలాంటి ఆ రకమైన అవసరం లేదు ఇప్పుడు అవన్నీ తర్వాత అక్కడ ఏం చెప్తారు యథార్థానికి కావాల్సింది ఏంటంటే మైండ్ కింద ఫంక్షన్ మైండ్ హ్యాచ్ టు ఫంక్షన్ అవసరం మైండ్ ఓ టాపిక్ నుంచి ఇంకో టాపిక్ మీద వెళ్తూ ఉంటుంది లెక్ ఇట్ దట్ ఇవాస్ ఉండదు ఫోకస్ లేకుండా పని చేస్తే అది అవుతుందంటే ఇప్పుడు మీరు ఎలక్ట్రికల్ వర్క్ ఏదైనా ఉందనుకోండి ఎలక్ట్రిషియన్ గెలిపించి వర్క్ చేయలేదు వాళ్ళ వర్క్ వారు చేసిన వర్తను మట్టి మీకు తెలుసుకుంటుంది ఏంటంటే దేశంలో గెలిచిపోతుంది అదే ఒక్కొక్కరు ఉంటారు వారు చాలా సిన్సియర్ గా గెలిపిస్తారు వెంటనే మనకు అర్థమైపోతుంది మీరు వెరీ హార్డ్ వర్క్ వెరీ ముందు వస్తారని మనకి తెలుసు ఫోకస్ ఆఫ్ అటెన్షన్ అది ఆత్మ జ్ఞానానికి చాలా ముఖ్యం ఈ ఫోకస్ అఫ్ అనిస్టన్ డిస్టర్బ్ చేసే ఫ్యాక్టర్స్ ఏమిటో తెలుసుకునేది వాటిని మీరు నిరాకరిస్తే గ్రోత్కి ఇచ్చితే ఫోకస్ కానంతటే ఉంటుంది అదే కదా ఆటంకం ఏమిటంటే ఫోకస్ కనిస్టన్ కి ఆటంకం ఏమిటంటే రాంగ్ డిజైర్స్ అండ్ రాంగ్ ఫీయర్ అంటే రాంగ్ డిజైర్స్ అంటే అదేమో రైట్ డిజైన్స్ ఏమో బోంటాయో వాటిని ప్రమోట్ చేయాలని నా అభిప్రాయం కాదు కామన్ అయితే ఉంటాయో అవి చాలా ఫోకస్ బాగా జరగ అనేక రకాల ఆకాంక్షలు కామన్ లైఫ్ ని స్పాంటేనిటీ తెగిపోతుంది లైఫ్ లో స్పాంటేనిటీ ఏంటి అండి ఆ లైఫ్ అలా వస్తూ ఉంటుంది సో ఇట్ డ్రీమ్స్ నది యాజ్ ఇట్ క్యూ అది ఎలాగో తీసుకొస్తూ ఉంటుంది నది ఒక దారి పక్ష పుస్తకాలు తీసుకొచ్చింది ఒక దారి మురిగివచ్చింది ఏదో తీసుకొస్తూ ఆయన ఎప్పుడు సుగంధ పరిమళాన్ని నది మోసుకురావాలి అంటే అలా మోసం రాదు ఒకప్పుడు కోల్డ్ వాటర్ ను తీసుకొస్తుంది ఒకప్పుడు హాట్ వాటర్ ను తీసుకొస్తుంది ఒకప్పుడు మడి వాటర్ను తీసుకొస్తుంది ఒకప్పుడు ఫ్రెష్ వాటర్ ను తీసుకొస్తుంది అన్ని రకాలుగా వస్తాయి నదిలో అదేవిధంగా జీవితం ఒక నదీ ప్రవాహం ఉంటుంది ఒకప్పుడు ఆనందము సుఖము ఉల్లాసము వచ్చే మనం ముందుకున్నదల్లా బాధ అయిపోతూ ఉంటుంది ఒక ఇంకొకప్పుడు ఏది మీకు వర్క్ అవుతారో ఉంటుంది ఇలా మిక్స్ బ్యాక్పింగ్ ఉంటుంది అదే దీంట్లో ఒక లక్షణం అలాగే తీసుకొస్తా ఉంది కాబట్టి అది అది స్పంటేనియస్ గా సుఖ దుఃఖాలు వస్తా ఉంటాయి దాంట్లో మనం వేరు పెట్టేసి దాన్ని మేనికులేట్ చేసేటువంటి ప్రయత్నం ఎప్పుడైతే మీరు మొదలు పెడతారో కామనలకి అర్థం మేనికులేషన్ ఆఫ్ లైఫ్ ఇస్ ఇ ఫార్మ్ ఆఫ్ డిజైర్స్ అండ్ సీఎన్ కాబట్టి భయపడిపోతా ఉన్నట్టు ఇదేం చెప్పినేమో అదే చెప్తుందేమో దాంతో ఆ స్పంటేనిటీ గెలిపించింది తర్వాత ఇలాగే అవ్వాలి అలాగే ఇవ్వాలి అని అని నామన్నాలో ప్రశ్నిస్తూ ఉంటున్నాం దాని తప్ప మంటైనిటీ జరుగుతుంది కాబట్టి డిజైర్స్ అండ్ ఫియర్ అది మీకు చిత్తానికి ఫోకస్ లేకుండా చూస్తే మీకు ఏంటి డిజైర్స్ ఏం లేవనుకుంటారు ఓన్లీ లైఫ్ ఇది మేము అనిపిస్తుంది సో ఏదో మొత్తం దృష్టితో ఉంటాము ఆ ఆర్థిక మీద బాధ్యమ ఉన్నాం మే వాళ్ళకి లేదేం లేదు సో వీ స్టడీ అంటే ఎవరో ఇంటి కొన్ని చిన్న చిన్నగా పని అనంటే చేస్తాము ఏదో మనం సమాజ సేవ చేస్తాం యాక్టివ్ గా ఉంటాము దాంతో మీరు ఫోకస్ చాలా ఫిక్స్ చేస్తాను ఆత్మ జ్ఞానం అనే రాంగ్ డిజైర్స్ అండ్ రాంగ్ సీయర్ ఇది చాలా డేంజరస్ సో అది కనుక ఉన్నట్లయితే ఇక్కడికి వచ్చినటువంటి నిష్ఠానికి రాలే రాదు సో వెరీ రాంగ్ డిజైర్స్ అండ్ రాంగ్ సీయర్స్ ఇప్పుడు భాగ్యదారులు ఏమన్నారంటే సత్యాంహిత్యాం నిష్టాది యథోక్తీ విజ్ఞానావసానాన్ని మీరు కనుక అది ఉంటే అకృతి ఉంటే అంటే ఇంద్రియ సంయమము చిత్తైకాశకత అదన్నిటికి కలిపి కృతి అని పేరు అది ఉంటే నిష్ఠముంది నిష్టని బట్టి శ్రద్ధ వస్తుంది శ్రద్ధను బట్టి మననం వస్తుంది మననాన్ని బట్టి విజ్ఞానం వస్తుంది విజ్ఞాన అవసానాన్ని అని ఆయన మొత్తం మీకు ఆ సీక్వెన్స్ అంతా కూడా ఇది వెళ్ళిన పాలింట్లేదు ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని జీవితంలో కృపాధం కావలుగుతారు కాబట్టి కృతి ఇది తీర్థింగ్ అంటే నారద మహర్షి కృతి భగవహ ఇది జ్ఞాపే ఇది నేను ఆ కృతినే నేను ప్రార్థిస్తున్నాను అని అంటే దాని మీద ఇంకోహి ఆ కృతి ఉండాలి అంటే ఇది ఉండాలి అని ఇంకోహిస్తున్నాను ఇంట్రెస్టింగ్ అప్రోచ్ ప్రతి ఉపనిషత్తులో అల్టిమేట్ గా చెప్పి సత్యం ఒకటే అయినప్పటికీ ఆ సత్యాన్ని ఆవిష్కరించే విధానం ఒక్కొక్క ఉపనిషత్తు చాలా విలక్షణంగా ఆ ఉపనిషత్తు లక్షణం ఇంకేంటి రా అది యూనిట్గా ఉంది ఇక్కడ చూడండి ఆ ఇంటర్ అలాగా మాల ఒకదాని దీంతో అలా దృష్టిన మాలలాగా చాలా అందంగా పేర్చుకు వస్తా ఉంది ఇంకొక ఐటమ్ అల్టిమేట్ భగవో విజిసీ కృతి మనకి సిద్ధించాలి అంటే జీవితంలో సుఖము ఉండాలి ఇంతకు ముందు చెప్పినట్టు కానీ సో నిష్ట సిద్ధించాలంటే కృతి ఉండాలి కృతి సిద్ధించాలి అంటే సుఖము ఉండాలి సుఖము పొందవలేను సుఖము అయితే ఈ చంద్రద్యోపనిషత్తులో ముఖ్యంగా ఈ ప్రకరణంలో సుఖ శబ్దాన్ని వాడిన మీనింగ్ చాలా యునీక్ మీనింగ్ లో వాడతారు ఇది ప్రకరణంలో అవ్వడం ఎందుకంటే ముందు ముందు కూడా నెక్స్ట్ అరవై మంత్రులలో ఎద్వై భూమా తత్ సుఖం అని చెప్పబోతున్నారు సో సాధారణంగా ఈ సుఖ శబ్దాన్ని వేదాంతంలో ఎలా వాడతారంటే సుఖం అన్నది దుఃఖం అనేదంటే అపోసిట్ ద్వంద్వాలలో ఒక ద్వంద్వలో ఒకటి ఒక గంటది పైద అపోసిట్ సుఖం ఇంకొకటి దుఃఖం సుఖాల మనకి మామూలుగా సుఖ చిత్రాన్ని వాడే సందర్భంలో సుఖానికి అర్థం లేదు ఆనందము అని మరమ్మతండి దాని అర్థం లేదు కానీ మామూలుగా అలా వార్త ఏది తేడా ఏంటి సుఖానికి ఆనందానికి తేడా ఏంటి నేను చెప్తాను అండి రెండు మూడు నెంబర్ వన్ సుఖము దుఃఖమునకు ప్రతియోగి ప్రతియోగి అంటే అప్పుడు కానీ ఆనందము దేనికి ప్రతియోగి కాదు అవునండి ఇప్పుడు ప్లస్ వన్ అన్నారు అనుకోండి ప్లస్ వన్ మైనస్ వన్ కు ప్రతిరోగీ అంటే అలా కాకుండా ఇన్ఫినిట్ అని కానీ జీరో అని కానీ అంటే శూన్యవాదులైతే జీరో అంటారు వేదా అంశులైతే ఇన్ఫినిట్ సో అది దేనికి ప్రతియోగి ప్రతియోగి అంటే అపోసియేషన్ అంశం దేనిది ప్రతియోగి వేరుకి ప్రతియోగి ప్లస్ జీరో మైనస్ జీరో అలాంటివే ఉంటారు ప్లస్ వన్ మైనస్ వన్ ఉంటాయి కాబట్టి మ్యాథమెటికల్ గా అట్లు కాబట్టి సుఖము దుఃఖమునకు ప్రతి యోగి ఆనందం వేదిక ప్రతి యోగి కాదు నెంబర్ వన్ సుఖము వచ్చిపోయేది ఆనందము వచ్చేది కాదు తో కాదు అది స్వరూపం ఆత్మ స్వరూపము ఎలాగైతే మనుషుకి చల్లదనం స్వరూపము వీటికి తీయదనం రసం స్వరూపము ఇప్పుడు వేడి స్వరూపము ఆత్మ చైతన్యానికి ఆనందము లేదా సుఖమనేది ముచ్చిపోయేది మొచ్చిపోవడం అంటే ఎలాగా ఓకే అది ఒక పేర నేను సంపేదని కాంట్రాక్ట్ చేస్తున్నా రెండో పేర ఇంక మూడు ఆనందము ఆత్మ యొక్క స్వరూపము సుఖము మనస్సు యొక్క అవస్థ మనస్సులో మనస్సు ఒక ఇంద్రియము అంతరింద్రియము దాని అవస్థకే సుఖము ఉంది ఈ మనస్సు యొక్క మరో అవస్థకి దుఃఖము ఉంది మనస్సుకి మనస్సు లేదా ఉంటుంది సుఖము మనస్సు యొక్క అవస్థకి సుఖము ఉంటుంది తర్వాత ఆత్మస్వరూపము చైతన్య స్వరూపము ఆనందం అది మనస్సు యొక్క అవస్థత అదొకటి తర్వాత ఇంకొక తేడా ఏంటంటే సుఖాన్ని మీరు ప్రయత్నం చేసి సంపాదించాల్సింది మీ సుఖము ఎత్న సాధ్యం అంటే ఇంద్రియములకు భోగ్య వస్తువులతో సంపర్షం ఏర్పడినప్పుడు సుఖం లభించాయి మీకు నచ్చిన సినిమాలు తీసినప్పుడు నచ్చిన మ్యూజిక్ విన్నప్పుడు నచ్చిన టిజింగ్ తిన్నప్పుడు నచ్చిన ప్రత్యూని అధ్వానించినప్పుడు ఆరోగ్యంగా మీకు సుఖం లభిస్తుంది కాబట్టి ఎత్తనా సాధ్యం కర్మచేతన మీకు లభిస్తూ ఉంటుంది ఆనందము ఎత్తనా సాధ్యం కాదు అది ప్రయత్నం వల్ల లభించ సకల ప్రయత్నమునూ వెననాడి తన స్వరూపమునందు నిలిచి ఉన్నప్పుడు తాను ఆనంద స్వరూపుడము అని తెలుసుకుంటాడు ఆనంద స్వరూపుడై ఉంచారు అంతే అంతేకాని అది వ్యత్న సాధించి ఇప్పుడు బంగారము నగాలంటే యత్నం చేయాలి బంగారం బంగారం ఇవ్వాలి ఉండాలనుకోండి నేను యత్నం చేయాలి ఏ యత్నము చేయాలి ఎందుకంటే తన స్వరూపం వాళ్ళు ఆనందము ూపము కనుక ఆనందమును పొందటానికి వీళ్ళు ఏ ప్రయత్నం చేయాలి అదే సుఖాన్ని పొందాలంటే ప్రయత్నం చేయాలి ఇప్పుడు సోబర్గా ఉండాలంటే ప్రయత్నం ఏం చేయాలంటే ఏమి చేయాలి మిష కావాలంటే ప్రయత్నం సోబర్గా ఉండాలంటే ఏ ప్రయత్నం ఏం ప్రయత్నం చూసుకోవాలంటే మనుషులు దాన్ని ఏం చేయాలండి మంచిది కానీ ఏం చేయస్తాను లేదు సోబర్గా ఉండాలంటే అదే ఇంటాక్సిఫికేషన్ కావాలనుకోండి ఎన్ని రోజులు వర్క్ సార్ రోడ్డు మీద పడాలి అలాగేదో నానా పడాలి అప్పుడు పోలీసులకి వస్తుంటారు కూడా ఏదో వస్తే రెండు సమస్య ఉంటుంది ఇన్ని తేడాలు ఉన్నాయి కాబట్టి సుఖము ఆనందము ఇప్పుడు ఇక్కడ సుఖశబ్దానికి ఆ సుఖం అర్థం కాదు ఇక్కడ సుఖశబ్దానికి అర్థం ఏంటంటే ఆనందము ఏమండి తర్వాత ఇంకొక డిఫరెన్స్ కూడా చెప్పాల్సి ఉంటుంది సుఖంలో హెచ్చు తగ్గులు ఈ సుఖం తక్కువ ఆ అని హెచ్చుతబ్బులు ఆనందంలో హెచ్చు తగ్గులు ఎందుకంటే ఆనందం పూర్ణం కనుక దానికి అది దాంతో హెచ్చు తగ్గులు ఇది తక్కువ ఎక్కువ అని రెండు ఎన్ని తేడాలు ఉన్నాయి కానీ ఇక్కడ చాందో యొక్క లక్షణం ఏమిటంటే ఇక్కడ ఒక్క ఉపనిషత్తులోనే ఆ రకమైన యూసేజ్ ఎలాగైతే బ్రహ్మానే పదాన్ని వాడకుండగా తత్తుతో బ్రహ్మను నిర్దేశించడం ఇక్కడ విలక్షణంగా కనబడుతుందో అదేవిధంగా ఇక్కడ ఆనందము సుఖశబ్దంతో వాడతారు భూమా అంటే పరంబ్రహ్మ ఏది పరబ్రహ్మయో అది సుఖము అంటే అది మానసిక సుఖంగా అని అది ఆనందము ఆత్మానందము అనే అంశంగా సుఖశబ్దాన్ని వాడతారు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఆయన మహర్షి సనత్కుమారుడు గేస్తున్నాడంటే మీకు చిత్త ఏకాగ్రత ఇంద్రియ సంయమము అనేది మీరు సిద్ధించాలి అంటే అది శంకరుడు ఇంద్రియ సంయమము అనే కృతికి ఎందుకు చెప్పారంటే ఇది సుఖంతో దానికి ఉండే సంబంధాన్ని బతి ఇప్పుడు ఇంద్రియ భోగాన్ని మీరు కోరేదనుకోండి ఇంద్రియ సంయమం మాటకి సంబంధం లేదు తర్వాత ఇప్పుడు లోకంలో మానవులు అందరూ కూడా మీకు ఇంద్రియ దిర్యమైన సుఖాన్ని కోరుతూ ఉంటారు ఇంద్రియ భోగాల నుంచి వచ్చేటువంటి సుఖాన్ని అందరూ కోరుతూ ఉంటారు ఎప్పుడైతే సుఖాన్ని పొందుతాడో ఆ సుఖము ఇంద్రియ సుఖము అని సుఖాన్ని పొందితే పులిపిస్తుంది పులికి పడితే నెక్స్ట్ అలా ఉంటుంది అది కూడా ఇంద్రియ సుఖంలో భో పడిన వాడు ప్రజడవుతాడు తగ్గిస్తే వాళ్ళు ఈ వేడల్లో పైకి వెళ్ళే ప్రసిద్ధి ఉంది ఇప్పుడు ఇక్కడ ఇక్కడ వేదాంతం వేదాంతంలో చెప్పేటువంటి ఒక బోధకి సంసారంలో కొట్టుకుపోయేటువంటి మనిషికి ఎడాయిస్తే సంసారంలో కొట్టుకుపోయే వారు ఇంద్రియ సుఖాన్ని కోరుతారు కోరి వాడు ప్రజ్ఞడవుతాడు వైదికుడు కూడా ఇందగా స్వములను కామ్యకర్మలను చేసే సందర్భంలో ఇంద్రియ సుఖాలను కోరే చేస్తారు శబ్దంలో ఇంద్రియ సుఖాలను కోరి ఈ కామ్య కర్మలను వేదాంతంలో చెప్పే లోభ చాలా విలక్షణంగా ఉంటుంది విరిక్తిగా ఉంటుంది అదేంటంటే ఓ మానవుడా మీకు హితము అంటే నేను మంచి చేసేది ఇంద్రియ సుఖము కాదు ఇంద్రియ సుఖము ప్రియము అది ప్రీతిని కల్పిస్తుంది ఆకర్షణీయంగా ఉంటుంది కానీ దాంట్లో నీకు హితము లేదు తర్వాత మీకు అభీష్టం అంటే మీకు అల్టిమేట్ గా మీకు లాభాన్ని ఆనందాన్ని ఇంద్రియ సుఖము కానే కాదు ఇంద్రియ సుఖంలో దుఃఖమే ఉంది కానీ తత్కాలము ముందు సుఖం గా దుఃఖం ముందు తప్పిస్తే మీకు ఇంద్రియ సుఖము కాదు అయితే మరి ఏమండి ఇంక జీవితంలో మేము సుఖాన్ని అపేక్షించనే రాదా అంటే అక్కడే మేము పొరపాటు పడుతున్నాం దట్ ఈస్ ది గ్రేటెస్ట్ మిస్టేక్ దట్ అదేమంది అదేంటంటే మనకి కావలసిన ఇందు సుఖం కాదు మనం పొరపాటుతున్నాం చిన్నపిల్లవాడు మట్టి తీసి నోట్లో పెట్టుకుంటాడు పెట్టుకుంటే తల్లి వచ్చి చేతి మీద అలా పొచ్చి చిన్న చిన్న దెబ్బలేసి నోట్లో పెట్టుకొని ఇవ్వడం పెట్టుకోనివ్వకపోతే వారు ఆ మట్టి విదిరి పెడుతున్నారు ఆమె పుట్టినా పురాలో పట్టుకుంటాడు ఏడుస్తాడు ఎదురు పెట్టాడు అది తీసుకుని నోట్లో పెట్టుకుంటానంటాడు తల్లి నోట్లో పెట్టుకోలేవాళ్ళు ఇంకో కొంచెం దెబ్బ కొట్టే ఆ చేతిలో ఉన్న మట్టి అంతా లాగా అవసర నోట్లో పెట్టుకున్నారు వాడు ఏడుస్తారు ఎందుకు ఏడుస్తున్నాడు మట్టి తింటే మనిషిగాని అది ఆ ఏదో సుఖానుభూతి కలుగుతుందనే భ్రమలో పిల్లవాడు కానీ తల్లికి తెలుసు మట్టి తినడం వల్ల మీకు సుఖానుభూతి కలిగిస్తుంది ఎంతసేపు కలుగుతుంది ఆ చిన్నట్ల వాడి తినేటువంటి కేసు భర్త కారణంగా ఈ వడవర్ మీద జరుగుతాం ఫీల్ పిల్లలు బట్ ఆఫ్టర్వర్డ్స్ వారు చాలా వ్యాధులు తీవ వ్యాధులకు గురవుతారు కాబట్టి మట్టి తినడం నాకు నాకు సుఖాన్ని కలిగిస్తుంది అని మట్టి తింటే రోగాల పాయబడి వీడి దుఃఖాన్ని పొందుతారు అని తల్లి ఏది సత్యం తల్లి సభిప్రాయమే సత్యం సరిగ్గా లేకుండా మానవుడు ఇంద్రియ భోగములు వాటి వల్ల లభించే సుఖం ఏదైతే కలదో అది మనకి అధిష్టము అని మీరు అనుకుంటారు అది మనకి అవసరము దాని వల్ల ఉపయోగం ఉంది అని మీరు అనుకుంటారు ఇంద్రియ భోగముల వల్ల లభించేది ఆ సుఖము అది సుఖం దానికే అది వాస్తవమైన సుఖం కాదు అని అన్నప్పుడు ఇప్పుడు వెంటనే మనిషికి డౌట్ వస్తుంది అయితే ఏం చేయాలి జీవితంలో ఇంకా సుఖాన్ని మేము అపేక్షించకూడదా దుఃఖాన్ని అలా అనుభవిస్తూ బతుకులుతాలా నిరాశాన్ని సుఖంతో గడిచిపోవాలా నేను సుఖాన్ని అసలు త్వరలేకపోదా అనే అనే డౌట్ చాలా మంది అంటారు ఆమె అమాచారం ఉంటారు లేదు లేదంటే జీవితంలో ఏమీ కిటింగ్ అంటారు బిర్యాదు మీద నందు కొట్ నిజం గిరిజందంటారు సో ఆ రకంగా మాట్లాడతారు సో దేహాలే సుస్థా సో ఆ సుస్థులకి బేసిక్స్ అజ్ఞానం కాబట్టి సిరికి వ్యక్తికి ఎలాంటి వ్యక్తి ఏంటంటే నువ్వు చాలా పొరపడావుడి మట్టి తిన్నా ఎలాంటి ఇంద్రియ భోగాలను ఎంత పొందడం అటువంటిది నీకు కావలసింది అది కాదు ఒకవాడికి కావాల్సింది మట్టి కాదు పాలు తాగాలి ఒక మట్టి తింటే ఏమవుతుంది విధంగా మీకు కావాల్సింది ఇంద్రియ సుఖం కాదు నువ్వు పొరపడుతున్నావు మరి ఏ నాకు కావాల్సిందేదో నాకు నాకే తెలియదు తెలియదు నీకు కావాల్సిందేదో నీకు తెలీదు నీకు కావాల్సింది మీకు హితాన్ని చేసింది నిజంగా నీకు అదృష్టమైనది ఒకసారి పట్టుకుంటే మనం ముందు పెట్టవుతాను అది ఏంటంటే ఇంద్రియ సుఖం కాదు మరి ఏమిటి సుఖము అంటే ఇంద్రియ సుఖములను అన్నిటినీ పరిత్యాన్ని తెచ్చేస్తే డిజైర్స్ అన్నీ పోతాయి డిజైర్స్ ఎప్పుడైతే పోయాో ఫియర్స్ అన్నీ పోతాయి పోతే మనస్సు ఏకాగ్రం అయిపోతుంది మనస్సు సాంగ్ అయిపోతుంది అయిపోయిన మీకు అయినటువంటి ఆనందము ప్రకటన ఇంకా అది మీకు కావాలి నీకు అధిష్టమైనది నీకు క్షేమాన్ని చేసేది అది దాట్ ఈస్ వాట్ ఈ నువ్వు పొరగొడుతున్నావు దానికోసం నువ్వు ప్రయత్నాలి అని సింపు తర్వాత ఇంకొక దృష్టాంతం ఇంకొక రకంగా కృతత్వం ఉంది మనిషి ఆ సాంసారికమైన వ్యవహారాల్లో చాలా మునిగిపోయి దున్న చాలా ఈత కొట్టేస్తున్నట్టుగా ఆడాలు చేసిస్తూ ఉంటాయి ఆ ప్రయత్నంలో భాగంగా గోల్డ్ అశాంతిని ఎత్తికెట్టుకుంటారు గోల్డ్ అశాంతి ఎంత అశాంతి ఎంత ఎడ్యుకేషన్ అంటే స్ట్రెస్ అని స్ట్రెయిన్ అని రోగాలని వృత్తులని మనస్సుకి విశాంతి నిద్రపట్టకపోవడం అని ఇన్సానియా అని స్టొమక్ డిజాస్టర్స్ అని ఇవన్నీ గొప్ప తెచ్చుకుంటాయి రోగం తెచ్చుకుంటాడే అశాంతిని ఎత్తికెత్తుకుని ఆ అశాంతి కారణంగా రోగం తెచ్చుకుని దుఃఖపడుతూ ఉంటాడు తప్పిస్తే తనకి కావాలో కూడా తెలుసుకోలేదండి మనిషికి కావలసిన వ్యాశాంతిక మనిషికి అధీష్టమైన వేశాంతిక మనిషికి అధీష్టమైనది ఏంటి శాంతి ఎందుకంటే మనస్సు శాంతముగా ఉందిట శాంతి తర్వాత ఆత్మస్వరూపమైన ఆనందము దోగర్ మనం దిమ్ డిజైట్స్ సెన్స్ బ్లెషస్ అండ్ ద రిజల్టెంట్ బ్లెషర్ అని అంటారు సుఖము ఇది ఇది అధిష్టములు కావు మనిషి కోరగడ్డవి కావు మనిషి దేన్ని కోరాలంటే వాడి వివేకవంతుడైతే దేన్ని కోరాలంటే చిన్నపిల్లవాడు కనుక తెలుగుచాతలో లేక మట్టి మట్లో పెట్టుకుని కానీ వారి మట్టిని ఆందోళన బాధితు పెరుగొందుతుంది వారి పాలు కాగితే వారి క్షేమాన్ని పొందుతారు అదేవిధంగా మనిషి రాంగ్ డిజైన్స్ తీయస్ని పక్కన సీరియ భోగముల వాటికి సుఖము కాదు అది దుఃఖమైన సుఖం దానికే కానీ సుఖం కాదు అది దుఃఖం తప్పన ఒకటి లేదు అని తెలుసుకుని వాటిని నిరాకరించి మనస్సుకి అడ్యుకేషన్ కలిగించేటువంటి సాంసారిక లంపటేమి కదో దాన్ని ద్రోషిచ్చి మనస్సును ప్రశాంతము ప్రసన్నము చేసుకుని అప్పుడు వారికి ఆత్మస్వరూపానందమును ఎప్పుడైతే వారి అనుభవానికి దృష్టించారో దెన్ వీళ్ళు నో ఏమని ఇది మనకు జీవితంలో కావలసినది అని అప్పుడు తెలుసుకుంటాడు అది ఎప్పుడైతే తెలుసుకుంటాడో ఒక డ్రీమ్స్ వస్తుంది దిస్ ఇస్ వాట్ ఇది మిస్ అయ్యాలి ఇంత వరకు నాకు కావాల్సింది ఇది అని తెలుసుకుంటాడు అది ఎప్పుడైతే తెలుసుకుంటాడో వెంటనే ఇంద్రియ సంయమం చిత్త ఏకాంతరం వచ్చేస్తుంది అంటే తెలుస్తుంది దాని గురించి మిస్ వస్తుంది దాని గురించి కాబట్టి ఇది కావాలి అది రానంత వరకు ఇంద్రియ భోగాల్లోనే ఏదో గొప్ప గొప్ప ఏదో ఉంది అని మీరు వాడు వెంటబడుతూ ఉంటారు అలా వెంటబడే అజ్ఞానం ఎంత లోకుగా అంటే ఆఖరికి మేము వైదుకులం అనేవాళ్ళు మేమేమో ఈశ్వరుని అనేవాళ్ళు మేము ఈశ్వర భక్తులు అని శక్తులు కూడా ఆ కర్మకాండని యథోక్తమైన కర్మకాండని ఈశ్వరుని యొక్క భక్తిని ఇంద్రియ భోగాలను సంపాదించడానికి సాధనాలుగా నియమిస్తాను దీని గురించి మనం పొరపాటు చేస్తున్నామని కూడా తెలుసుకోలేదంత అజ్ఞానంలో మనకు కాబట్టి మనిషి యొక్క అజ్ఞానం చాలా లౌకర్యన అజ్ఞానం అంటే నేను ఆ మాత్రం ఇవ్వనుకున్నానంటే కేవలము లౌకికంగా జీవిస్తూ భోగాల్లో జీవిస్తూ అర్థకాల ప్రధానంగా జీవించే మనిషి ఆలుధ్యమైన అజ్ఞానంలో ఉండటంలో ఆశ్చర్యం లేదు కానీ వీరలా కాదు వైదికుడు లేకపోతే ఈశ్వరుని భక్తించేస్తాడు వీడు కూడా మోరా అదే అజ్ఞానంలో జీవిస్తాం కాబట్టి ఆ అజ్ఞానం నుంచి బయటపడి ఆత్మస్వరూపభూతమైన ఆనందము మనం కోరేది దట్ ఈజ్ వాట్ ఈ దట్ ఈజ్ వాట్ నీజ్ నాకు మనకు కావాల్సిందది ఎందుకంటే మనిషికి తనకి కావాల్సింది వాడికి తెలియదు చిన్నపిల్లవాడికి తెలియదు తనకు కావాల్సింది ఏమిటో తనకు కావాల్సింది ఏమిటో తెలిస్తే లోపలికి వెళ్ళి అందరికి పాల్గొనలు ఉంటారు కానీ మంచి నోట్లు వెచ్చించడా అలాగే యంగ్ మ్యాన్ కాలేజీలో మ్యాథమెటిక్స్ క్లాస్ తీర్చేసి సినిమాకి వెళ్తాడు కాలేజీ విద్య ఇదే అర్థం ఏంటంటే వారికి ఏం కావాలో వారికి తెలియదు ఏదన్నా అలాగే సోషల్ లైఫ్లో వాట్ దొసైటీ నీట్ సొసైటీ వాట్ సొసైటీ నీట్ ఇట్లా మన సొసైటీ ఉందనుకోండి వాట్ ఈస్ నీట్ ఎన్వైరాన్మెంట్ ప్రకృతి పరిరక్షింపబడాలి జలము దుర్వినియోగం కాకుండా జలాన్ని పర్యవేక్షించుకోవాలి నీరు అది పెద్ద రిసోర్స్ దాన్ని పరిరక్షించుకోవాలి తర్వాత వర్ష జలాన్ని పరిరక్షించుకోవాలి చెరువులు మొదలైనటువంటి జలాశయాల్ని పరిరక్షించుకోవాలి తర్వాత సమాజ శక్తులను బాగా పాల్కొని సమాజంలో ఒక సమరసత్వంతో జీవించాలి అది కావాల్సింది సమాజానికి కావలసింది ఇక్కడ ఉన్న సమాజానికి కావాల్సింది అది సపరేట్ తెలంగాణ సెపరేట్ తెలంగాణ వల్ల ఉరిది ఏమీ లేదు వల్ల ఉరిదేమీ లేదు నిజానికి సెపరేట్ తెలంగాణ వచ్చినట్లయితే ఈ రాజకీయమైన ఖర్చు మరింత పెరిగిపోతుంది ఇప్పటికే రాజకీయమైన ఖర్చు ఆ అసెంబ్లీ పేరుతోటి నిమిత్తల పేరుతోటి మండలం పేరుతో పొలిటికల్ పొలిటికల్ అపరేటర్స్ ఏదైతే ఉందో దాన్ని మెయింటైన్ చేయడానికి అయ్యే ఖర్చు కోట్ల రూపాయల ఖర్చు దుర్వినియోగం ఎక్కువగా ఉంటుంది అక్కడ దాని నుంచి వదిలి దాని నుంచి వచ్చే ప్రయోజనం ఆ ఖర్చు ఇప్పుడున్న దుర్వినియోగము వ్యక్తింపు అవుతుంది అలాగే ప్రతి విజయవాడలోనో గుంటూరుల్లోనో అకర ప్రారంభమవుతుంది ఇక్కడ ఉన్నది ఇక్కడ కొనసాగుతూ ఉంటుంది తెలంగాణకి ఏమీ ఉండదు అంతా నష్టమైంది తెలంగాణకి కావలసింది ఏంటంటే నదులను పరిరక్షించకుండా జలాశయాలను రక్షించకుండా ప్రకృతిని పరిరక్షించుకోవటం వర్షపు జలాలను హార్వెస్ట్ చేసుకోవటం తర్వాత కరప్షన్ తగ్గించుకోవటం సొసైటీలో సమరసత బెదిరించటం ఇది కావాల్సిందే కానీ సొసైటీకి అంటే సొసైటీ నేను అనలేదు ఒక రాజకీయ ప్రభావితమైనటువంటి జనులైతే ఈ సమాజానికి ఏది మంచి అని దిర తెలియదు కాబట్టి మనిషి ఏం కోసం గడబడి చేస్తున్నాడో వాళ్ళు వారికి మంచిది మీకు చెప్తున్నాను మంచి తెలియదా అలాగే వైద్యుడు ఉన్నాయంటే యుద్ధం చేసి స్వర్గానికి వెళ్తానంటే తప్పిస్తే వారికి క్షేమ అది సాధన లేదా మంత్రాలు వల్లించేవే కానీ అలాగే భక్తి చేస్తున్నానని అంటారు తప్పిస్తే ఆ భక్తి తోటి శంకర శరం భక్తిని కాదు సాయిబాబు భక్తి ఈ భక్తి అంటాడు ఆ భక్తి అంటారు అయ్యప్ప భక్తి అంటారు ఏదో ఇంకో ఇప్పుడున్న లక్షకు ఇంకో లక్ష ఎక్కువ లేదని ఇలాంటివి తీసుకు చెప్పడానికి కూడా అంత అనుకూలంగా ఉండవు అటువంటి కోరికలను సాధించుకోవడానికి భక్తిని నియోజకవరే తప్పిస్తే మరి ముఖ్యుడు వాడికి తనకి ఏది కావాలో తనకే తెలియని అజ్ఞానం మరి లాగే లేదు అంటే ఇప్పుడు మీకు ఏది కావాలో ఇది తెలియాలి కదా మళ్ళీ ముముక్ష అని ఒక లక్షణం ఎవరు మోక్షాన్ని కోరుతారో వాడితే వేలాంత జ్ఞానముందు అధికారము కాదు మోక్షమును కోరుతున్నాడు అంటే దేవుని నుంచి కోరుతున్నాడు మోక్షం సంసార బంధం నుంచి మోక్షాన్ని కోరుతున్నాడు సంసార బంధం కలిసి మీ వర్చించే దుఃఖములు సంసార బంధం మాత్రం అంత మాత్రమే కాదు మీ అనుగురించే ఇంద్రియ సుఖములు మీరు పొందబోలే యజ్ఞాని కర్మలను చేసి పొందబోలే స్వర్గాది లోకములు కూడా సంసార బంధంలో బాగా అంత వరకు తెలుసుకు నాకు హిర బ్రహ్మలోకం కూడా నాకు ఇచ్చలేదు అని వీరు ఎప్పుడైతే గ్రహిస్తారో నాకు కావలసింది అది కాదు నాకు కావాల్సిందే ఆత్మసుఖము కాదు ఆత్మస్వరూపభూతమైన ఆనందము నేను పట్టుకోవలసింది అది అది తెలుసుకోలేకపోవడం చేతనే నేను జన్మ జన్మాంతరాల్లో యజ్ఞానంలో చెప్పుకుంటూ వస్తున్నాను అని ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడు వాడి జీవితం మొదకు కాకి మంపిస్తుంది అదే ఆ మంత్రం యొక్క యథావది సుఖంలో బట్టే ఆత్మస్వరూపమైన ఆనందాన్ని ఒక క్షణమైనా వారు పొందుతారు పొందుకే వారికి తెలిసిపోతుంది ఆ వా రహస్యం తెలిసిపోతుంది ఇది ఇంద్రియ భోగాల్లో సుఖం వాస్తవమైన సుఖం లేదని వెంటనే ఏం చేస్తాడు అస కాదు కృతిలో పడుతున్నాడు కృతి అంటే సంయమము తె ఏకాగ్రము ఈ ఎడ్యుకేషన్ యశ్రాంతిలో సుఖం లేదు ఈ మీడియ భోగాల్లో సుఖం లేదు అని తెలుసుకుంటారు తెలుసుకునేది ఈ గురించి ఫోర్టు ఇద్దరు మనవులు ఉన్నా ఒక మనవుడు అందరికీ దాస్తుగా ఉంది తపస్సు చేసుకుంటున్నారు ఇంకో మనవడు ఫోర్త్ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ గా ఉంది మమ్మల్ని పార్ట్ ఫోర్త్ బ్యాంకర్స్ డిక్లేర్ చేయడానికి ఏంటి ఫోర్త్ బ్యాంకర్స్ ఫోర్త్ కి డెల్సీ అనే ఒక ఆటో పార్క్స్ చేసే కంపెనీ ఒకటే ఫోర్త్ కంపెనీ పార్క్స్ తయారు చేయడానికి డెల్సీ అనే ఒక కంపెనీని ప్రమోట్ చేస్తుంది ఫోర్త్ కి సిక్స్టన్ కంపెనీ దట్ హై ఫర్ బ్యాంక్ ఎందుకంటే ఆటోపార్ట్లు వీరికి ఉంటే వారికి మీరు ఎంత ఉంది ఫోర్త్ వన్ ఫ్యాక్టరీస్ అండ్ వన్ దర్శన్ మీరు కావాలి వాడి కాలకులేషన్ అంత చెప్తూ మిలియన్స్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ మీదే ఉంటుంది ఓ ఫ్యాక్టరీ మూసేస్తే ఓ బిలియన్ సేమ్ పోతుంది వాడికి ఏం చేయాల్సింది ట్వంటీ ఫోర్ బిలియన్స్ ఏం చేయాలి లేదా అంత రక్షిస్తాడా మూట పడిపోతుంది అనే బెంగలో వాడున్నాడు కోప మామారు మొత్తం మొత్తం ప్రపంచంలో ఉన్న అశాంతత వా దగ్గరే ఉన్నాయి కానీ వాడు ఏ కమిషన్ కార్లో ఉంటాడు ఖరీదైన బంగళాలో ఉంటాడు మంచి ఖరీదైన సీట్లు వేసుకుంటాడు టైం వస్తుంటాడు చాలా వేషం పోస్ట్రక్టివ్ కానీ ఇంకోహాడు ఉన్నాడు అంధరేష కృష్ణనామాన్ని గడిపించడంతో ఆనందంగా ఉంటాడు వీడు ఇలా ఎందుకున్నాడంటే వాడు ఉన్నదంతా కూడా బంధము తెలుసు కాబట్టి వీడు ఎలా ఉన్నాడు వాడు ఎలా ఉన్నాడు కాబట్టి యథావై సుఖము అసతే అస కాదు ఇందులో సంయమము చిత్త యథాగ్రత అనే కృతి ఎప్పుడు ఆనందము జీవితంలో మనం కోరగడ్డది ఆనందము ఇంద్రియ సుఖం కాదు అని వాడు తెలుసుకునేట్లు వస్తుంది ఇందుకనే నా సుఖంలో ద్వాటి ఆత్మస్వరూపభూతమైన ఆనందం యొక్క ఒక జనక్ ఒక జిన్స్ ఒక కొడ కొడ అంటే ఆ తెలుగులో హిందీ చేద్దాం తెలుగులో ఎవరు కొడ కొడలించి అంటారు ఎవరు అన్నమాజితే పురుషోత్తమా నిన్ను కొడమి ఎప్పుడు కొరగన్నాడు ఎక్కడికైనా వెళ్ళి ఎలా తీసుకోరగన్నాడు అదే సమాధిలో కొడగన్నాడు ధ్యానంలో కొరగన్నాడు ధ్యానం బయటకు వస్తూనే వీళ్ళు అందరూ అనుకుంటారు వీళ్ళు స్లోచిపోతుంది అతను మార్గంలో ఉండి కళ్ళు తెలుపు తెలిపిత్తమా నిన్ను కొరగంతి అంటారు అంటే ఈ పురుషోత్తమాన్ని ఎక్కడ కొరగండి అన్నాడు ఆత్మరూపంగా కూరదన్నారు ఇది వాటి అన్నమయ్య ఐదు అన్నమయ్య మన అవైతి అన్నమయ్యే ద్వైతి కాదు నామాన్ని తీసుకుని కంగారు పడుతుంది కొరగంటి పురుషోత్తమ అంటే పురుషోత్తములు ఎక్కడ ఉంటాడు ఎక్కడ ఉంటాడు ఇక్కడ పురుషుడు ఉంటాడు పురుషోత్తములు ఉంటాడు పురుషుడు ఎవరో తెలిసినా అహంకార జీవుడు అహంకారి అయిన ఇకర్తా భక్తానికి సుఖాలు కావాలి ఈ భయాలు వీడు అలంకారీ వీడు వీడు పురుషుడు వీడిని వీడు నిఖ్యాతత్వం సరైన పురుషుడు పురుషోత్తములు ఇక్కడ ఆత్మచైత ఏ రకంగా ఉంటాడు అది వాడు పక్కకుందని అది ఆయన పట్టుకున్నాడు కొత్తగానే అంటారు అని నేను చెప్పిందే ఆయన అంటున్నాడా లేకపోతే మరో ఏదైనా అంటున్నాడా మీకు తెలియాలంటే అన్నమయ్య కీర్తనల పుస్తకంగా తీసుకుని ఒక్క నాలుగు కీర్తనలు నేను చెప్పిందే ఆయన అనుకున్నదని మీకు తెలుపుతా నానిదే చేస్తాం అంటే మరి ఆ సందర్భాన్ని చేస్తా ఉన్నాను అన్నమయ్య తీర్పు ఎవరా ఉంటారు అంటే ఉపనిషద్వాస్యాలు పెంచుతా ఉంటాం ఎక్కడ అక్కడక్కడ కొంత శృంగారమై ఉంటుంది కొంత సగుణ సాకార భక్తి ఉంటుంది అనుకోండి లేదో అది కూడా సాకార భక్తి కూడా భక్తుల భాగమే కనుక కానీ తత్వం ఏది కూడా ఉంటుంది ఆ పొడ జి కొడ అంటే కన్న అంటే తెలుసుకో పొడ అంటే ఏంటి దీ సూచన నాకు ఆ సూచన వచ్చింది ఇది సోప్తమా నువ్వు ఇంద్రియ భోగాల్లో ఆనందంగా ఉంటే నిన్ను ఆత్మరూపంగా చదువుకోవడంలోనే ఆనందంగా ఉన్నాడు అని అంటారు అది నా సుఖం లబ్ధ్వ అసుఖం లబ్ధ్వ అసుఖం లబ్ధ్వ అంటే సుఖం అవధ్వా అంటారు ఆ ఆత్మస్వరూపభూతమైన ఆనందాన్ని పొందకుండా నా కరోతి ఇంద్రియ దేయాన్ని ముందు వస్తే ఇంద్రియ భోగాలు వింటే పోతా ఉంటాయి సుఖమే లబ్ధ్వా కరువు స్వరూపభూతమైన ఆనందం ఒక పొడ సూచనగా తెలిసిన మరి అర్థమవుతుంది అనే దిశ తెలుసుకోక్స్ ఇంకా తర్వాత ఇంద్రియ భోగాలకి ప్రస్తుతి ఉత్తరితలకు ఆత్మ నిష్ఠలోకి వెళుతుంది సుఖమే లబ్ధ్వ కరోత కాబట్టి ఇంకో నారద నీవు పొడ దగ్గర ఏతుంటే ఆ ఆత్మానందము నాకు ఆ నాకు కావాలి అని వెళ్తూ సుఖం ప్రేరణ ఇది జ్ఞాపి అంటే అప్పుడు ఆయన అంటారు సుఖము భదవహ ఇది నేను ఆత్మాంగాన్ని కోర్పించాను ప్రాథిస్తున్నాను నష్టం సా పుకృతి సుఖం నిరతిశయ్యమానం మయేతి మన్యతే తాతీత ఆ కృతి మనకి కావాలండి ఆ కృతి సదాభవతి ఇత్య కృతి అంటే అర్థమేంటి ఇంద్రియ సంయమము పుస్త ఏకాగ్రత అది కృతి ఆ కృతి అప్పుడు వీడికి కలుగుతుంది అప్పుడు కలుగుతుంది సదాభవతి ఎప్పుడు కలుగుతుందండి యదా ఎప్పుడైతే పొందుము సుఖమును పొందడం అంటే ఏంటి దాని పొర సూచన తెలిసి నాకు కావలసినది ఈ ఆత్మానందము అని మీరు తెలుసుకున్నప్పుడు మీరు తృతిలో పడతారు నేను పొందదగ్గది ఇంద్రియ సుఖం కాదు ఇది కాదు నాకు కావాల్సింది ఇదిలో ఒక అవకాహాలు పొందడండి ఒక తాగుతూ ఉంటాడు ఎందుకు అవకాహాలు తాగుతున్నాడు దీంట్లో ఏదో సుఖం ఉంది అనుకుంటు అవుతున్నాడు ఏమంటే వారు ఎప్పుడు ఆ ఇంద్రియ భోగాన్ని పంటన కడతాలో తెలిసిన వారు తెలుసుకోవాలి ఏది తెలుసుకోవాలి నేను ఇలా తాగి వంటి మీద ఆ ఆర్థిక స్థితిని అంతా కూడా పొలగొట్టుకుంటూ ఇంట్లో నేను కుటుంబ సభ్యులు విశ్రాంతి లేకుండా చేసి కుటుంబాన్ని నాశనం చేసి నన్ను నాన్న నేను నాశనం చేసుకుంటున్నాను ఇది పొరపాకు ఇది నాకు నాకు క్షేమాన్ని తీసుకు నాకు క్షేమం ఏమిటంటే ఈ రకమైన ఈ భోగాల్ని పక్కన పెట్టేసి ప్రశాంతంగా ఇంట్లో పిల్లలతోటి భార్యతో హాయిగా వాళ్ళతో ప్రేమగా ఉంటూ నా ఆర్థిక స్థితిని నేను కాపాడుకుని ఒక ప్రశాంతమైన కుటుంబ జీవనంలో నాకు క్షేమం ఉంది కానీ ఈ తాగుబోతు వ్యవహారంలో నాకు సుఖము లేదు క్షేమము లేదు అని వాడు తెలుసుకోవాలి అది వారికి ఉన్నతి పడితే వాడు అయితే నా అసలు ఏంటండి మనము ఆ రకమైనటువంటి మోహము అనే నిశాలో మనం ఉన్నాం అలా మహాత్ములు చెప్పారు శంకరులు మనైన వాళ్ళు అలా చెప్తారు కాకపోతే ఎలాంటి వాడో ఈ సంసారం అలాంటిన్నాడు నిషాలో ఉన్నది వీరి నిశ ఏమిటంటే ఇంద్రియ భోగములు తర్వాత ఈ సంసారంలో ఉండేటువంటి బంధములు బాంధవ్యము వీటి వల్ల ఇవి నన్ను ఉద్ధరిస్తాయి యమహున్నది వీళ్ళ ఆ ఇది తప్పిది ఇది మోక్షం ఇది ఉద్దరిది కాదు ఇది అశాశ్వతము దీంట్లో బంధమే పట్టిస్తే దీంట్లో ఏమీ సుఖం లేదు సుఖం ఎప్పుడో దొరికినా కూడా చిత్త త్యాగం మనసు యొక్క త్యాగం చేసి వీటికి సంబంధించిన డిజైర్స్ క్రియర్స్ ను మనస్సుని ప్రశాంతం చేసుకుని ఎప్పుడైతే ఆత్మస్వరూపాన్ని నేను ఆనందాన్ని నేను పొందగలుగుతానో అది నాకు కావాల్సింది అని ఎప్పుడైతే మీరు చేసుకుంటాడో ఆ క్షణంలో ఈ సంసారము అనే నిషాన్ని బయటపడతాను ఎంతవరకు మీరు బయటపడతారు అది సుఖం లక్ నిజానికి సంసారిని ఒక చోట కవి కవితో పోత కో కోతివి అది స్థిరంగా ఉండలేదు అది ఎక్స్ట్రీమ్లీ ఎడ్యుకేటెడ్గా ఉంటుంది అలా గిండ్లు నేర్పిస్తుంది కపిస్తే కాపిసాన మధమస్తహాన్ని కాపిశాలీనము అంటే ఆసమం అంటే ఆల్కహాల్ ఈ కసివి ఏం చేసిందంటే ఎక్కడో ఎవరో ఆల్కహాల్ తీసే పెట్టుకుని నిద్రపోతుంటే అది గాయోగింది కాపిశాయిన మధమస్త దానికి తేలు దిచ్చింది ఇది ఈలో కూడా దైవం పట్టింది ఇప్పుడు ఆ కపి ఎలా ఉంది అసలే కపి తి మదం కపిసారైన మదం అంత ఆ తర్వాత నిశ్చిత దత్త ఆ తర్వాత భూత వేస్త భూత అంటే దైవం పట్టింది కొంత నిస్దేహం చేస్తారు కదా ఆ కపి ఎలాంటిదో ఈ సంసారాలు లేకపోతే వీడికి విశ్రాంత కనిపిస్తుంది మనసుకు ప్రసన్నత కలిగిస్తుంది వీడు అంత శలమైనటువంటి ప్రవృత్తిలో ఉంటారు వీళ్ళు అన్ని రాంగ్ డిజైర్స్ అని రాంగ్ ఫీర్స్ పెక్కునేవానని భయపడతారు అది అంత రాంగ్ ఫీల్ అనేది కానీ పోవట్లేదు నిజంగా చెప్పిన సందేహమే ఉన్నా కానీ ఇంపార్టెంట్ దానికి ఆత్మస్వరూపానికి మరణం లేదు తర్వాత బంధువుల నుంచి బాంధవ్యాల గురించి బండి ఎలా ఉంటుందని వీరు మీరు దగ్గెట్టుకోవడం వల్ల ఏం జరుగుతుంది ఏం అవుతుంది ఏం జరుగుతుంది ఏం చేయాలి ఎందుకంటే మనవల గురించి తాత నిండబెట్టుకోవడం వల్ల ఏమి జరిగిందండి మనవడు బాగానే ఉంటారు వారు బాగానే ఉంటాడు వాడే ఉంటాడు వారి గురించి తాత వెండబుడుతుంది ఏం దేవండి ఏదో పేదం వారి ప్రార్థనానుసారంగా వారి జీవితం నడుస్తుంది కానీ తాత వల్ల ఏమవుతుంది సో ఈ ఈ రాంగ్ డెఫాస్ రాంగ్ సీరియన్స్ వీడు ఆ సంసార బంధంలో పరిగెత్తిపోతామంటారు అంతేగాని నాకు క్షేమం కలిగించి వీధి కాదని తెలుసుకోండి వీళ్ళందరూ అనైపోతారంటారు అయ్యో వీళ్ళందరూ ఆనైపోతారంటే ఎలా ఉందంటే నేను ఒక చేతులు అలా పైకిత్తుగా నిలబడ్డారు ఎంత చేతులు అలా పైకి నిలబడ్డ కేంద్రం పెట్టుకోవాలి ఎక్కువగా ఉంటాయంటే నేను చేతులు కిందకి నిలిచింది ఆకాశం కింద పడిపోతుంది పడిపోకుండా నేను ఇలా పట్టుకున్నాను అంటారు వాడంత మూర్పుడో మనం అంత ము ఏది ఈ బంధువుల్ని బాంధవ్యాన్ని వీళ్ళందరినీ మనమే పట్టుకుని రక్షిస్తున్నాము వాళ్ళని ముందుకు మనమే తీసుకెళ్తున్నాం అనుకున్నవాడు ఇప్పుడు వీడికంత తెలియని వారు సార్ వీడంతా తెలియని వారు అది వాస్తవం ప్రపూలమైన వాస్తవం కాబట్టి ఎప్పుడైతే ఆ సత్యాన్ని ఆ పొరగలుచుకోండి అప్పుడు వైరాగ్యం నిండా తెచ్చుకుని తృప్తి ఏర్పడుతున్నా అది దృష్టఫల సుఖాకృతి సథేహాసి నా సుఖంలో ద్వాకరోతి ఇప్పుడు కృతి ఉందనుకోండి కృతి కనుక మీరు అభ్యాసం చేస్తే దాని ఫలము దృష్టఫలం ఎంజింగ్ చేశారండి యజ్ఞింగ్ చేస్తే మీరు ఫలము అదృష్ట ఫలం మరణం సార్ స్వర్గానికి వెళ్ళాలి ఆటలకాలం ఉండకూడదు అప్పుడేదో సమలుస్తుంది లేదా కృతి చేశారు కృతి అంటే ఇంద్రియ సంయమము చెత్త ఏకాగ్రత దాని ఫలం దాని మొహం ఈ ఇంద్రియ సంయమం ఎప్పుడైతే మొదలు గడిపోయేదో మనిషి అంతకుముందు రోగాలకి ఆల్రెడీ రోగాలు వచ్చేసాయో లేక రోగాలు ఉన్నదో అనే స్థితిలోంచి ఆరోగ్యంలో పడుకుంటారు మహా ఆరోగ్యంలో పడుకుంటారు తర్వాత అంతకుముందు మనసు ఎప్పుడు ఎగ్జిటేషన్ గాను కోపంతో పికాబుతో ఉండేది ఇప్పుడు మనసు ప్రసన్నం అయిపోతుంది అంతకుముందు శక్తిని చూస్తే అందరూ శత్రువులుగా కనపడేవారు ఇప్పుడు అంత మిత్రువులుగా కనపడతారు అంతకుముందు శిక్షని చూస్తే అంత అంత కల్లోలము అలకల్లోలము ఇంటర్శిక్షన్ గా కనపడేది ఇప్పుడు అంత ప్రశిక్షణ పర్వాలేదు బాగానే ఉంది ఇష్టరానికి గ్రహంలో బాగానే నడుస్తున్నది కనపడతారు ఎంటైర్ లైఫ్ కాబట్టి కృతి అన్నది దృష్టఫల సుఖ సో దృష్టఫల సుఖ అంటే దృష్టఫలం సుఖం వ్యక్తి అక్క దృష్టలమైన ఆత్మానందం సుఖం అంటే ఇక్కడ ఆత్మానందం సో మీరు కృతి చేసినప్పుడు ఇంక జేరాన్ని చిత్త చేసినప్పుడు దాని ఫలం మీ ముఖం ఉంటుంది ఎదురుకుండా కనపడుతూ అది ఏ రకంగా ఉంటుందంటే ఆత్మానంద రూపంగా ఉంటుంది అది ఎప్పుడైతే కనపడిందో ఇంకా వారు మళ్ళీ సంసారంలోకి ఎందుకు వెళ్తాడు అదే తి నా ఫలం లబ్ధ్వామిష్య ఫలం సవిష్య ప్రుమత్తే ఇక్కడ ఒక టెక్నికల్ ప్రాబ్లం వాక్యాన్ని చూసినప్పుడు ఆత్మానందాన్ని పొందితే కృతిని చేస్తాడు అన్నప్పుడు ఇప్పుడు ఆత్మానందాన్ని పొందితే అంటే వీడు పొందేడా పొందాలి అనే ఆకాంక్ష కలిపితే కృతిని చేస్తే పొందుతాడు మరి అప్పుడే పొంది అని ఏదో పొందేసినట్టుగా అంటే అక్కడ లబ్బా అంటే కాదు పొందుతాడు అని పొందుతావు అని భవిష్యత్తి ఫలం ఇచ్చి మీరు కనుక ఈ సంసారము మందరి ఆసక్తిని ప్రక్కన పెట్టి ఆత్మానందమే మనం పొందవలసినది అని ఒక అవగాహనను కలిగి కృతిని తెస్తో అప్పుడు వాడికి ఆత్మానందమోనే దృష్టఫలం కలుగుతుంది అలాగా వెనుగంటనే దృష్టఫల రూపంగా కలిగి కలగబోయే మీరు చెప్పిగానే కలుగుతుంది పెద్ద ఆలయం ఇవ్వటం కృప్తి చేస్తే కలుగుతుంది అలా కలగబోయే సుఖాన్ని అది మీరు చెప్పగానే విసిరించే తొందరలోనే కలగబోతోంది కనుక అది తగిలింది అన్నట్లుగా చెప్పింది లబ్ధ్వ లేదండి భవిష్యత్తులో కలగబోయేదాన్ని లబ్ధ్వ పింది అని అంటే నువ్వు యజ్ఞయాగా సరఫు యజ్ఞం చేస్తే స్వర్గానికి కలుగుతావు అది ఎప్పుడు అంత ఎప్పుడు అలా తలతో పోగిస్తే నువ్వు ఈ భోగ భోగముల నుండే ఆసక్తిని విడిపెట్టి ఆత్మనిష్ఠుడై ఉన్నప్పుడు నీకు కలిగే దృష్టఫలము అల్ప సివిరియర్టీగా ఇంజక్షన్ ఇది వ్యాక్సిన్ నువ్వు ఆల్రెడీ దాటించాలంటే డిస్య చేస్తుంది అక్కడ అనే వ్యాక్సిన్ చేత స్వారస్యం భవిష్యత్తి స్థానం లబ్ధితే తిష్ట ప్రవృత్తి పొస్తే అని కదా ఇది వివేద్రియత్తుంది మీరు శూన్యోడు పెద్ద అని చెప్పినప్పుడు దాన్ని ఉద్దేశించి మీరు ముందుకు అడుగు వేస్తారు ముందుకు అడుగు వేయడం అంటే అని అడుగు ఆ సమస్యలో అక్కడ లబ్బా అనే సాక్షి చేసుకుని అర్థం సత్య స్వయమేవా ప్రతిభాత్నాయ్య ప్రాప్దముచ్యూడే నేను అంటిమె సత్యను పొంద సత్యాన్ని తెలుసుకుని తప్పకు కావాలి సత్కరని జిజ్ఞాస అలా మొదలుపెట్టాయి కదా సత్యాన్ని మీరు తెలుసుకోవాలి అంటే అలా ఎంత విధంగా చెప్పుకుంటే వచ్చి మీకు వాస్తవమైన ఆనందం అంటే ఏమిటో మీకు ఐడియా ఉన్నాయి వాస్తవమైన ఆనందం ఏమిటో ఐడియా లేకుంటే వారి సత్యాన్ని తెలుసుకోవాలి మీరు ఆగ్రహాలు దృష్టాంతంగా తీసుకోండి సాయంకాలం ఫిక్స్ అయ్యింది వాడు వాస్తవమైన జీవితంలో మనకి వాస్తవమైన సుఖమైన అంటే ఈ వ్యామోహ దారిని పడకుండా ఇంటిపడుతూ ఉండి భాజా ప్రజలతో సుఖంగా ఉండి ధనాన్ని సద్వినియోగం చేసుకోవడం మనకి వాస్తవమైన సుఖము అని తెలుసుకోవాలి తెలుసుకుంటే రద్మినా చేస్తున్న వారికి అవసరమైన సుఖం వెంటనే వచ్చేది తెలుసుకుని దాన్ని పొందటం కోసం అడుగు ముందుకు వేయాలి అది ముందుకు వేసిన వరకు ఏమిటి అంటే ఆ యువర్ సుఖాన్ని కట్టి పెట్టేది అప్పుడు కట్టి పెట్టే ఇంటి దగ్గర ప్రశాంతంగా ఉంటే అప్పుడు విజిమే స్వాట్ ద టైం వాడికి తాను చేస్తున్న పొరపాట్లు ఏంటి తాను ఏది మిస్ అయిపోతున్నానో తెలుస్తుంది నేను చెప్పాను అనుకుంటా ఈ మాట మళ్ళీ చెప్తున్నాం సో అదేవిధంగా వీళ్ళు ముందు ఆ సుఖము ఆత్మానందనేదో తెలుసుకోవాలి ఆత్మానందం కలిసి ఒక అవగాహన ఉండాలి ఇది మనకు కలవాలి అనే అనే వివేకం మీరు కలగాలి మనకు కావాల్సిన ఇంద్రియ భోగాలు కాదు మనకు కావాల్సిన ఆత్మానందము అనే వివేకం మీరు కలగాలి అంటే ఎందుకో తెలుస్తున్నాను మీరు మనస్సుని ఇంద్రియముల ద్వారా జగత్తులోకి పంపించి సుఖాన్ని బలెత్తులాగడానికి మీరు ప్రయత్నం చేస్తున్నాను కదా ఆ ప్రయత్నం అని ఇంద్రియములను బంధు పెట్టాలి మనస్సు యొక్క ఏకాగ్రత ఇంద్రియ సంయమము మనస్ యొక్క ఏకాగ్రత మనస్ యొక్క ఏకాగ్రత చేయాలి శ్రీదాన్ని అమని భావం వస్తుంది అంటే మనస్సు యొక్క చలన అయిపోతుంది కానీ మీరు ఎలర్ట్ గా ఉంటారు అప్పుడు సద్రూపంగా ఉంటారు సద్రూపంగా ఉన్నట్లు ఇంకా మనస్సు యొక్క ఒక బిజ్య ఉంటుంది అది ఏమవుతుందంటే తల్ల మీరు సద్రూపం బయటకు దగ్గర మన కోసం వెయిట్ చేస్తూ ఉందంటే ఇనఫ్ ఆఫ్ ది పీస్ అంటుంది ఇనఫ్ ఆఫ్ ది స్ట్రాంగ్ నెస్ ఇన్ఫ్ ఆఫ్ ఈ చర్చి చాలా ఉంటుంది ఎందుకంటే మనస్థితి అలర్జీ ఉన్న వాడిని నేను జాగ్రత్తస్తానని ఇంకో ముఖ్యమంత్రి ఒక ఐదు నిమిషాలు అవగానే నాకు చాలా ఒప్పుడే జాగ్రత్తని బయట వెళ్తున్నాను సో ఆ రకంగా ఈ మనస్సు ఏం చేస్తుందంటే బోర్డు ఇచ్చి ఆ శాంతి బోర్డు వస్తుంది అది మళ్ళీ బయటకు వచ్చేస్తాను అప్పుడు మీరు వివేకాన్ని ప్రేదించి ఆ చెత్త ఏకాగ్రతను మీరు మెయింటైన్ చేస్తుంది మీరు యూ హి ఆ భోగాన్ని భోగం వైరాగ్యాన్ని కలిగి ఆ మనస్సు అవని భావ స్థితిలో మళ్లీ ధ్యాన మార్గంలో నిలిచి ఉండాలి నిలిచి ఉంటే స్టేజ్ కన్ దీని యూ డిస్కవర్ ఐ వాల్యూషన్ దాని మీకు అనుభవం పడుతుంది ఆవుడు మానేసి ఇంటి పట్టుకున్న ఈ కొత్త రకం ఒక గుణం ఉన్నది ఇది చాలా ఉన్నది ఇది మంచిది క్షేమము అనే అంగతి తెలియదని అది వాడికి అనుభవాన్ని రావడానికి కొద్ది రోజులు ఒకసారి అనుభవాలు వస్తే ఇంక వాడు మళ్లీ రాము డైలక్షన్ వెళ్ళే ప్రసక్తే ఉంది అదేవిధంగా వీడు ధ్యాన మార్గంలో అనవిధ్వాగంలో ఆత్మానందం యొక్క జ్యూమ్స్ వీరికి అది ఒకసారి తెలుసుకుంటే ఇంకా మళ్ళీ వీడు సంసారంలో పడే ప్రసక్తే ఉండదు కాబట్టి సుఖము యొక్క అవగాహన వాస్తవమైన సుఖమిది అనే జ్ఞానము దాని ప్రాథీకిత అవివేకము దానిని బట్టి కృతి ఉత్తర ఒక్క దేశం కృతిని బట్టి ఏమొస్తుంది శ్రద్ధ వ్యర్థను బట్టి మననం మనం బట్టి విజ్ఞానం విజ్ఞానాన్ని బట్టి సత్యం సత్యం కొత్తగా వచ్చి దేని కాదు అది అంతకు ముందే ఉన్నది అది ఆమెకి కారణమవుతుంది కాబట్టి మీరు ఆ సుఖము యొక్క వివేకం లేకుంటే కాదంటే ది సీక్వెన్స్ విల్ పవర్ సుఖము ఈ సుఖము సంతార సుఖం సుఖం కాదు ఆత్మానందమే మనకు కావచ్చుంది అనే వివేకం మీకుంటే దీన్ని కృతజ్ఞ కృతజ్ఞస్తే ఎవరి దిగులు సాగుంటే మీకు ఆత్మస్ఫూర్వకమో తనను కూడా తానుగా మీకు లభించేస్తుంది అంతేగాని ఆ సత్య జ్ఞానం కొరకు మీరు మైలి పరిగట్టి ఉన్న మరొక కృషి మరొక అవసరం ఉంది కాబట్టి మీరు చేయాల్సిందేమో చూసినా అల్టిమేట్ గా వాత్యహం కుదు ఏమో తెలిసినాం సుఖం ప్రేమ విధి జ్ఞాసితం అత్యత్సం చేయాల్సింది సుఖం ప్రేమ విధి జ్ఞాసితం ఇత్యాది కాబట్టి నేను ప్రార్థించవలసినది విజ్ఞాసికంగా ఉంటే ప్రార్థితంగా నేను ప్రార్థించవలసినది సుఖం మాత్రమే అంటే సుఖం మాత్రమే ప్రార్థించడం అంటే ట్రూ హ్యాపీనెస్ అంటే వాస్తవమైన ఆనందము అనాత్మ వస్తువుల ఎందు ఉండదు ఏ అనాత్మ వస్తువులైతే ఆ కాల ప్రవాహంలో నిరంతరంగా మారిపోతూ ఉంటాయో అవి పరిణామాన్ని చెందుతూ ఉంటాయో వాటిల్లో మీకు వాస్తవమైన ఆనందం ఉండదు నెంబర్ వన్ నెంబర్ టూ మీరు ఇంద్రియ భోగములను సంపాదించటం ద్వారా ఏ ఇంద్రియ సుఖాన్ని అనుసరిస్తావో సంపాదిస్తావో ఆ ఇంద్రియ సుఖానికి హెవీ డౌన్ స్టైల్ దానికే దుఃఖము ఉంటుంది పక్కనే ఉంటుంది అది మేము ఈ సుఖ ఇంద్రియ సుఖాన్ని ఎప్పుడైతే లాగని దగ్గరికి తీసుకుంటావో దాంతోపాటుగా ఈ హెవీ డౌన్ స్టైల్ ఈ దుఃఖం కూడా నీ పాల ఇది తెలుసుకో నెంబర్ సుఖం స్వేగం జిజ్ఞాసం ఏమంటాయి నెంబర్ ఆనందం అనేది ఆత్మస్వరూపం నుంచి వచ్చి దేకే బాహ్యముల నుండే అనాత్మ పదార్థముల నుండి బంధు బాంధవ్యముల నుండి అనాత్మతత్వముల నుండి వచ్చేది కాదు ఈ విధమైన ఖచ్చితమైన అవగాహన ఎవరికైతే ఉంటుందో వారికి ఎవ్రీథింగ్ ఎల్స్ హ్యాపీన్స్ అట ఆ అవగాహన నాకు కావాలి అని నువ్వు సుఖం లేదు విజితి చెప్పారు సుఖం భదవహా వి అంటే అప్పుడు నారదు అయ్యా నేను ఆత్మానందాన్నే ప్రార్థిస్తున్నాను నాకు కావాల్సింది స్వర్గం లేకపోతే మరో లోకం కాదు లేకపోతే ఏదో పండు కాదు లేకపోతే ఇహలోకంలో ఉండే భోగ సాధనాలు కాదు ఏమీ కాదు నాకు కావాల్సినది ఆత్మానందము అహంకారానందం కాదు ఇది సెల్ఫిష్నెస్ అని ఒక్క సెల్ఫిష్నెస్ అని ఒకకుంటుంది సెల్ఫిష్నెస్ ఏంటంటే మై సెల్ఫ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రం ఎవరీ అదర్ మిగతా సెల్ఫ్ తో నాకు సంబంధం లేకుండా నా స్మాల్ స్కెల్ఫ్ కి నా ఈగోకి ఫ్లెషర్ కావాలి టైం కాకూడదు ఇది తెలిపిస్తున్నాడు ఆత్మానందం అంటే ఏదో తెలుస్తున్నాండి దూ సెల్ఫ్ ఈ సెల్ఫ్ ఆత్మ అంటే అది అన్ని సకల ప్రాణుల యొక్క ఆత్మ దాంతో ఇంకా భేదం అనేది ఆ ప్రాణి లేదు ఈ ప్రాణి లేదు అనేది ధేదం ఉండదు ఇట్ ఈ సెల్ఫ్ అండ్ ఆనందము దాని యొక్క స్వరూపం బయట నుంచి కాదు కాబట్టి సెల్ఫిష్నెస్ అని అనుకోకూడదు హిందీ మీ మాట్లాడుతున్నానంటే కొంతమంది ఇలాంటి ప్రశ్న చేస్తాం మీరు ఆత్మానందం కావాలంటే సెల్ఫిష్నెస్ అయిపోయి అంటారు గొడప చాలా పడకూడదు అది ఆ ఆత్మానందాన్ని వీడు తెలుసుకుంటే వీడు జగత్తికి పేర్ సర్వీస్ ఏదైతే పడదో ఆ సందీసి మీరు అజియాన్నిగా ఉన్నంత కాలం అన్నడం లేదు ఇది ఎలా ఉందంటే ఇప్పుడు ఒక రోగం ఉంది సమాజంలో ఒకడు అన్నాడు నేను ఎంబీఎస్ చదువుకుని డాక్టర్ చదివి ఎంఎస్ బాగా స్పీచ్ నేర్చుకుని నేను ఆ పని చేస్తాను అని అంటే ఇంకొకటి అంటాడు అదంతా సెల్ఫిష్నెస్ నువ్వు డాక్టర్ అవ్వాలని కూడా సెల్ఫిష్నెస్ ఇప్పుడు రోగులు ఉన్నారు కనుక రా ఈ చదువు సంధ్య కట్టుపేసి వచ్చేసి ఈ రోగులకి వాళ్ళకి ఈ మంత్రం నుంచి ఇది మార్చడం ఇలాంటి సేవ చేస్తాము అదే సేవ అని ఇప్పుడు వాస్తవమైన సేవ ఏంటి యథాస్వమైన సేవ ఏంటి చదువు వీళ్ళ ఇది మంత్రం నుంచి ఆ మంత్రం మీద ఆ బాధ్యోపడి సేవ వాళ్ళకి ఫిజికల్ గా హెల్త్ చేయటం అది సేవే కానీ యథార్థమైన సేవ కాదు యథార్థమైన సేవ ఏమిటంటే ఒక కొంతకాలం వాళ్ళని పచ్చనబెట్టి వాళ్ళ నుంచి అవసరం మనిషి ఎందుకంటే సమాజంలో ఒగురు ఎప్పుడూ ఉంటారు నువ్వు చదువుకుండా ఉంటావు చదువుకోకుండా ఉంటావు కాబట్టి అవన్నీ పక్కన పెట్టి మీరు ఒక ఆరేళ్ళు రెండేళ్ళలో శుభ్రంగా మనస్సు చరువు మీద చదువుకునేది ఒక డాక్టర్ కింద తయారై ఆయన మీ డాక్టర్ బయట పెట్టాడు అనుకోండి ఒప్పుడు సమాజానికి సేవ అజ్ఞాని సమాజానికి సేవ ఏమవుతుందండి నేను సమాజానికి బరువు అవుతారా సేవ చేస్తారా పూజ పైపు నేను సేవ చేస్తానని వాడు సేవసారం చేసి ఇది బరువుతాడు సమాజానికి కదండి కాబట్టి కనుక ఇలాంటి భాంతి పడకూడదు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవటము నా అజ్ఞానాన్ని నేను దూరం చేసుకుని ఆత్మ జ్ఞానమే ముందు ది గ్రేటెస్ట్ సర్వీస్ దాంట్లో ఎనిబడి ఫ్యామిలీ అందరి టీ ఇంతకంత గొప్ప సర్వీస్ ఉంటున్నా ఇప్పుడు భారతీయ దగ్గరికి భర్త అయింది నేను సెలవు నేను సహాయం చేద్దామనుకుంటున్నాను ఇంట్లో ఉండి అంటే ఆవిడ అంటుంది నేను సెలవు పెట్టుకుని మీరు దింపీకి వెళ్ళి మీరు జిల్లీ చేసి రండి నాకు అదే పెద్ద సేవ నేను సెలవు పెట్టి నా పక్కన కూర్చొని నేనేమో పోయి నాతో మరొక ఇళ్ళగల్లో కలిపి అది నాకు సేవ కాదు నేను దిద్దీకి వెళ్ళొస్తేనే సేవ అండి అలాగే నేను ఇది యథాంతమో ఆత్మజ్ఞానమే నాకు వద్దు నేను సమాజ సేవ చేస్తానని ఎవడైనా అంటే వారు మూర్ఖుడు వారి వల్ల సమాజానికి సేవ జరగదు వారు చేయగలిగిన గొప్ప సేవ ఏంటంటే తాను సమాజానికి తన అజ్ఞానం కారణంగా బరువు కాకుండా తన అజ్ఞానాన్ని తాను నివారణ చేసుకుంటే గొప్ప నేను నా చిన్న ప్రభుత్వం రామ దగ్గరికి నేను నీకు చాలా కష్టపడుతున్నాను అన్నా అంటే ఆవిడన్నారు నువ్వు చదువుకోవడం కంటే గొప్ప సేవ నువ్వు ఏది తెలియదు నువ్వు నాకు పెద్దల మీద శ్రద్ధ సేవ నువ్వు చదువుకోవడం అదే నన్ను చదువుకోమంటాను నేనేమో మనం ఏదో ఈ కట్టెలో ఉంటే అక్కడ ఉత్తరం ఇది నేను చెప్తాను నాకు తదు ఎప్పుడు ఉండేది కాదుగా నువ్వు చదువుతుంటే అదే నాకు సేవ ఉంటుంది నీ కట్టెలోనేది పెంచు అది సింపుల్ అంతా ఇంక సింపులేదు మనం ఎది సాయం ఎప్పుడు వచ్చినా మీరు ఈ పురాణ స్వరూపం వారి వల్ల ఎక్కడెవర తల్లితని మీరు సేవ చేస్తే అదే శాస్త్రేస్తారు ఒక కుటుకే దాని మీద చిన్న చిన్న పనులు చేసి మిగతా తగ్గు అలర్జే జరగా తిప్పుడు అర్జును గారు మీరు తల్లిదండ్రులు మహాభారే కేవలం మాట పక్కన ఆత్మస్వరూపానికి అదే గొప్ప గెలితాధారవాలంటే బ్రహ్మాండ గురులో ఒక ఛాప్టర్ వస్తుంది అది నేర్చుకోవాలంటే విజ్ఞాతి జాగ్రత్త అనేది ఒక ఛాప్టర్ కాబట్టి రవ విజిజ్ఞాసే ఆత్మానందమే ప్రార్థించదగినది అనే విషయాన్ని నేను తెలుసుకోవాలి అది మీరు నాకు ఎవరించి చెప్పండి ఇది సాంద్రోగ్యోపనిషఖ్యాంతర భాష్యే సప్తమాధ్యాయ ూమా సుఖం నాకే సుఖమస్ భూమై సుఖం భూమాత్ర జిజ్ఞాసి భూమాం భగవసీ అప్పుడు ఆయన నేను సుఖము ఆత్మానందం సుఖ సిద్ధాది అర్థం ఆత్మానందం ఇక్కడ ఈ ఆత్మానందము అనేదాన్ని అంటే వాస్తవమైన ఆనందం అనేదాన్ని నేను తెలియబోతున్నాను నేను ప్రార్థిస్తున్నాను అది కావాలి ఏం చేస్తున్నా అప్పుడు చెప్తున్నాడు ఆ సిద్ధం ఎలా అవుతుంది చూడండి అప్పుడు ఆయన నాలుగే సుఖమస్తు గొప్ప ప్రతిపాదన ఈ మొత్తం శాస్త్రకి అసలు మొత్తం ఉపనిషత్తికే మూల ఉన్నదన వెళ్ళి ఏదైతే దేశ కాలముల పరిమితులకు లోబడి ఉంటుందో దాంట్లో సుఖము లేదు నా ఊ సుఖం ఈ దాంట్లో ఆనందము లేదు ంగా కొంత యుక్ సెన్సేషన్ ఉంటుంది కానీ ఆనందం అనేది ఇప్పుడు చూడండి నిశాంతంగా ఉంటే ఆనందమా లేకపోతే తాగి వేసి నిశాలో జబ్బులు వేస్తే ఆనందమా ఏది అంటే ఈ నిషానందం నుంచి అది ఎలా వస్తుంది దాంట్లో మీరు ఆనందం ఆనందం నిర్శించే అలా నిరంతరంగా నా స్వరూపమై ఉండేటువంటి ప్రశాంతి కలతో దాని అని చెప్పాలి నేనేదో దృష్టాంతం కోసం ఆలోచించి ఏదో దృష్టాంతం ఇస్తూ ఉంటాను ఈ సంసార భవనములు వాటి వంత పరువులెత్తడం ఇదొక రకం ఈ సంసారం అనే నిశ దాన్ని అలా వర్తించారు ఈ సంసారం అనే ఆ యూకేరియా ఉందే తప్పిస్తే ఆ విషాలక్షణం ఉంది తప్పిస్తే దాంతో సుఖం లేదు మన సుఖ యక్తం ఉన్నది ఏది దేశకాల పరిచ్ఛేదములకు అతీతమైన ఆత్మ చైతన్యము అది భూమా భూమా అంటే దేశకాల పరిమితులకు అతీతమైనది ఇది భూమా అంటే హిమపర్మతం ఉండేది అది భూమాగా భూమా కాదు ఇదే దేశాల్లో పరిమితమైనది కాలాలో పరిమితమై ఉన్నది అమెరికా ఉంది భూమాయా కదా భూమా కాదు మీద సుఖ సంబంధం ఉంది కని చెప్తున్నాం అమెరికా అంటే సుభవన ఒక బ్రాంట్ ఉంది అమెరికా సుబంధన నగరం నేను చెప్తాను అమెరికాలో అయిన వాళ్ళు పార్టీలు తప్ప వస్తారు కాబట్టి అమెరికా ఉంది అది సుఖం కాదు స్పష్ట ఉందండి అది సుభం కదా సుఖం కాదు బ్రహ్మలోకం ఉండేది అది సుఖం కాదు ఎందుకు కావాలి నిన్న అది అల్పము కనుక ఏ విధంగా అవసరం ఇప్పుడు స్వర్గ సుఖమే ఉంది దాన్ని అల్పమను వెళ్ళినంత అవును అల్పం అది ఏ విధంగా అల్పము ఇక్కడ లేదు భూలోకంలో లేదు స్వర్గలోకానికి వెళ్తేనే ఉంటుంది ఇప్పుడు లేదు మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్ళిన తర్వాతే ఉంటుంది కాబట్టి స్వర్గ దేశంలో స్వర్గానికి పెట్టిన కాలంలో ఉంటుంది స్వర్గ దేశం తప్పిస్తే ఇతర దేశంలో ఉండదు స్వర్గాన్ని పొందిన కాలానికి ముందు ఉండదు తర్వాత ఉన్నది అయితే అల్పం దేశకాల పంపించడం లోబడి ఉన్నది అల్పము కాబట్టి స్వర్గ వాస్తవమైన సుఖం కాదు వాస్తవమైన సుఖం కాదు నిజానికి ఈ దేశకాలముల పరిమితులకు లోబడిన సుఖంలో అన్ని రోాలే ఉన్నాయి దాంట్లో సుఖం శాంతేకాని సుఖం లేదు ఎలాగంటే అది తొందరకి మీరు నానా కష్టమో పడాలి మహాత్ములు ఏమంటారంటే ఇంత కష్టపడి సంపాదించే సుఖము వర్క్ అండ్ హ్యావ్ హ్యాపీనెస్ ఇది నాట్ వర్క్ హ్యాపీనెస్ అనేది అది ప్రయత్నంతో సంబంధం లేకుండా తనంత తానుగా కంటేనియస్ గా లభించి హ్యాపీనెస్ కానీ కోసం ఇంత కష్టపడి ఐదు రోజులు తిండి గిట్లు లేకుండా ఎక్కువ చేసి మరణించి లేదా వెయిట్ చేసి ఏ ఆటలు లేదా అక్కడ పోయి అక్కడ కొంత ఉంది మళ్ళీ తర్వాత జారిపోయి హ్యాపీనెస్ ఇది ఇది నాట్ వర్క్ ఇది నా స్వరూపంలో భాగంగా అది నాకు ఉండాలి ఇది ఎత్తన సాధ్యమే కాకూడదు ఎత్తన సాధ్యమైతే అల్పం అయిపోతుంది ఏదైతే ఎత్తన సాధ్యమో అది దీర్ఘకాలంలో యొక్క పరిమితులకి యోగలు కాబట్టి అది సుఖం కాదు తర్వాత అది సుఖం కాదు చెప్పడానికి మనోభాత్వం ఏంటంటే దేవునికి హెవీ డౌన్స్ అయితే దుఃఖం స్వర్గాన్ని తేలిగా దుఃఖం ఉద్యమం దేవుడు దుఃఖమైన శక్తి సుఖమేమిటి స్వర్గాన్ని తెలియజాక దుఃఖం లేదా స్వర్గా జారిపోయిన తర్వాత దుఃఖం ఇక మధ్యలో ఎప్పుడూ కూడా సాక్షయత్వ లక్షణం అనేది ఉంటుంది ఇది ఈ పాటికేత్వం అనే లక్షణాన్ని బుద్ధులు తిట్టారు పసంగీలు దిట్టదు వేదాంతంలో ఉపశక్తులు చెప్తాయి ఈ శాస్త్రంలో ఎక్కడికి వెళ్ళినా అవి చేసుకుంటాను నేను మొక్క ఏదో మామూలుగా పాట కింద పాడుతూ ఏదో కొన్ని పాటలుగా ఉంటాయి అదే పాట ఆ మాట వచ్చేందుకు ఆ ఆ మాట ఆగిస్తారు దాని ఓ పాట మీద మాడుతూ ఉంటారు అని గంటలు లాగిస్తూ ఉంటాంలే అని అనుకున్నాను కానీ అర్థం అది అంతా సూపర్ ఫీచర్ చాలా ఓకే ఎలాగంటే దీన్ని నేను ఒక ఇష్ట మీరు ఒక భోగాన్ని కోరే ఆ భోగము మీ చేతికి రానంత వరకు చాలా గొప్పగా జరుగుతుంది ఇలా మీరు ఎంజాయ్ చేయడం మొదలుపెట్టిన బుద్ధి కేపట్లోనే ఇదే క్యాపి అదే ప్రవైపీ భోగాల్లో ఇది చాలా తక్కువ స్థాయికి దీనికంటే గొప్ప స్థాయి భోగాలు ఉన్నాయి అని నేను తెలుస్తుంది ఇదే కేటగిరీ తెలియగానే ఈ భోగం మీద ఉండేటువంటి ఆ సాటిస్ఫాక్షన్ సుఖానుభవం ఏదైతే కలదో అవి వాపనైతే అయిపోతుంది మీద సిద్ధాంతం ఇచ్చారు ఒక మిత్రులు మార్పు పూజలు చేశారు వాహనం పూజ ఏదో చేస్తూ ఉంటాను వాహన పూజ దేవుని పూజించాలా వాహనాన్ని పూజించాలని నాకు పూజిస్తాం అంటే శక్తి రాలేదు అంటే వాహనమునందు నేను దేవుని చూస్తున్నాను అంటే ఒక బ్రహ్మంచమే చెప్తాను వాహనమునందు దేవుని చూస్తున్నా అదే సామాన్యమైన మాట కాదు వీళ్ళు శక్తి ఉంది దాంట్లో అంత శుద్ధి అదే నన్ను అడిగితే మేము శివాలయానికి వెళ్తాం శుద్ధిగా అభివృద్ధి చేసుకుని పూజా చేస్తే ఆశీర్వదం తీసుకోండి అదే మహాత్ముడు చేస్తే ఆశీర్వం చేస్తాం వెళ్ళి ఆ వాహనం నడుపుని అంతేకాదు ఆ వాహనాన్ని చూపిస్తాను లభి నేను వెళ్తాను గతనాలు ఆయుధ మీద లభిస్తున్నాను వంట సంస్థ సంథింగ్ ఐదు కనిపిస్తాను ఎవరన్నా తెలిస్తే నేను పిలుపుకుంటాను అంతవరకు తీర్చి ఎనివే ది పాయింట్ ఈజ్ సో ఈ మార్షికారులు ఉన్నారు వాహన పూజా చేస్తే ఇది వెరీ హ్యాపీగా వెరీ ఇది జాస్ట్ ఇస్తాను ఇట్ ఈ స్టేటస్ సింబల్ అన్న వాళ్ళు నేను అనుకోకుండా అతను వన్ మంత్ తర్వాత ఆ అతని ముందు కలిసిన అక్కడ ఉన్న ఉత్సాహం కానీ ఆ ఉల్లాసం కానీ అందరి బాబరేట్ అయితే నేను అనుకున్నాను ఈ మార్షికారికి కూడా ఇత్య వచ్చేలా అని నేను కాదు మంత్రి గారిని విజయవాడ అతను హోటల్ యాక్స్ట్రా ముఖ్యమంత్రిగా ఓకల్ యాక్స్ట్రా దాంట్లో విజయవాడ వెళ్ళిస్తారు ఓకల్ యాక్స్ప్రాన్ విజయవాడ అతను భారీ చేశారు నాకు విజయవాడ ఓకే యాక్స్పత్రాలో వెళ్ళొచ్చిన సన్నిహించిన స్టేట్మెంట్ ఏంటంటే మన కారు దాని మొహం చూస్తే నాకు దాంట్లో ఎక్కడ బుద్ధి కావాలనేది వేసుకుంటే అదేవిధంగా నెల నాలుగు అప్పుడే వేస్తుంటే అలాగా ఇది ఒకసారి ఒక రాష్ట్ర అయితే వెళ్తే నాలుగు అయితే నాలుగు అరవై ఒక్కడా కానీ ఇక్కడ ఒక్కసారి జీవిత ఒక్క రాష్ట్రా మనం ఆరు దీపా ఉంటుంది తరపు తీసిన తరపు తీసినప్పుడు సినార్ డబ్బా తీసినట్టే అదే రక్తి యాక్షన్ అయితే ఆ లభి తీసుకున్నప్పుడు వేసినప్పుడు కూడా ఆ సౌండ్ చాలా గంభీరంగా ఉంది ఆ సౌండ్ అనే సౌండ్ వస్తుంది అది విడితేనే మన సిని ఈ సినిమా మోతాన్ని తీసేసిగా ఉండదు కానీ రెండు దానికి తేడా ఏమో చూసి ఈ లాస్ట్ ఆల్ ఇంట్రెస్ట్ ఇంద ఇప్పుడు ఆ నార్లో ఏదో దొరకస్తుంది కాబట్టి దాని జీరో బాధలేదు కనుక దాన్ని వారు కోరమేస్తే దాని మీద రకంగా రావడం లేదు ఇది నిజంగా గతం దిస్ ఇస్ వాళ్ళు చాలా సాక్షి చేయత్సం మహాదోషం ఈ సాక్షి చేయత్వం అనే దోషం నేను నాకు బాగా గుర్తు బ్లాక్ అండ్ వైట్ టీవీ కొని ఇంటికి తీసుకొచ్చి మేము చాలా ధనకార్యాన్ని సాధించాము అనే ఆనందపడి ఉన్నారు అప్పట్లో అప్పట్లో ఓ టీవీ అవకం చేశారు గో ఇంపాసిబిలిటీ కానీ మన అప్పటి అదే గొప్ప ఆ టీవీ చేస్తుంటే హిటాక్ అని చెప్పేసి అది లేదా కంపెనీ కూడా లేదు ఇటువంటి బోనస్ కంపెనీలు మోసపోతాయి మనకి క్వాలిటీ దీన్ని గ్లోబలైజేషన్ తిన్న వాళ్ళు క్వాలిటీ ఎప్పుడైతే వచ్చేసిందో ఈ చెత్త చెప్తా టీవీలు అనేవి మోసలు ఉన్నాయి అది బ్లాక్ అండ్ వైట్ దాన్ని ఏదో సాక్షాత్తు ఆ పరమేశ్వరు అనందంగా మహానందమైపోయింది దాని మీరు కలరు ఒక అలంకారం ప్రేమ రాత్ర జాగ్రత్తగా అంటే ఇవన్నీ చూస్తాయి అలా వెళ్ళి వెళ్ళి అంటే దూరదర్శనం ఒక్కటే వచ్చింది ఇంకేమో లీవ్ దాన్ని చూసి మహానందం అవుతుంది ఈ లోపులో సిక్స్ మంత్స్ అయ్యేటప్పటికి కలర్ తి కలర్ తిరిగి చూసి ఓసారి కలర్ తిని తీసొచ్చేది అదే తీసొచ్చేది ఇంకా ఆగారి నుంచి టీవీ దూడం ఇంక ఇది చూడలేదు ఇంకా అయితే ఇంకా ఇది అంటే ఇంకా అది ఏం చేస్తాడు ఆఖరికి అది దీనిలో పాలేలేదు ఇందులో పారలేదు ఇందులో మనసు కలెక్టీవీ కొనుక్కోవాలి ఆఖరికి రైట్ చేసి ఎక్స్చేంజ్ లో దీని నుంచి కలెక్టీవీ ఎప్పుడో ఎక్స్చేంజ్ కొట్టాలి కలెక్టివీ అలాగానే కొనం అంటే ఇంకా ఆ టీవీ చూసినప్పుడు అవలంబుఖండి ఈ వ్యాపార వాళ్ళ టీవీ చూసినప్పుడే దుఃఖం దీన్ని సాధించే స్థామ్మ దీనికి నేను చెప్తున్నా ఈ దిగులే వీళ్ళు ఏం చేసే సంతానికి రెండు అనుకోండి అక్కడ మీకు స్థిరం ఇప్పుడు నేను చెప్పిన స్థితి అక్కడ కలుగుతాను ఇంక వాళ్ళు ఏం చేయడం జరిగిన కాబట్టి నాలుగులే సుఖం స్థితి దేశకాలంలో పరిమితులకి లోబడి ఏది ఉంటుందో ఏ ఇంద్రియ భోగం ఉంటుందో దాంట్లో సుఖం లేదు సుఖం దానికి సుఖం లేదు గ్రేట్ ప్రిన్స్ ఎందుకంటే మీకు సుఖం అని ఇదే చెద ఉంటుందంటే ఛాతి చేయడం వచ్చేసి పొద్దు పారిస్తుందంటే దాంట్లో సుఖం లేదు కాబట్టి మరైతే దాంట్లో సుఖం లేకపోతే వాస్తవమైన సుఖం ఏంటి యోగై భూమాత సుఖం నువ్వు తెలుసుకోవాలి ఏమిటి ఏమిటి తెలుసుకుంటావంటే ఏది అలా కాల ప్రవాహంలో వాస్తులకు యోగంతో ఉంటుందో అది సుఖం కాదు ఏదైతే భూమయో అది సుఖం భూమాత ఏమిటి మేము అక్కడ చెప్తానండి మీరు ఆరు ప్రశ్న అయితే చెప్పండి మీకు సుఖం ఈ ఇట్లా కావాలా ఆ సిట్లో కావాలి ఎక్కడ కావాలి మీరు సుఖం భార్యాపత్రులతో కావాలా అయితే సోదరుడు తల్లి తింది చెల్లెని వాళ్ళు కావాలా వెళ్ళతో కావాలి వాళ్ళు కావాలి నీ సుఖం పొగలు కావాలి రాత్రి కావాలా పొగలు కావాలి రాత్రి కావాలి అంటే తర్వాత నేను సుఖము దేశము చేత ప్రభావం కాకుండా కట్టల దేశములో మీరు రిందరంతో సుఖం కావాలా చేత సుఖం కావాలా జనంతో సుఖం కావాలంటే కాపీ టైం అనుకుంటున్నాం కేంద్రంతో సుఖం కావాలంటే స్త్రీగాలతో మాట్లాడిన కుటుంబం లేకపోతే ఇష్టమైన వాళ్ళతో మాట్లాడిన కుటుంబం మీకు జనంతో కావాలా జనమంతా కావాలి జనం సరే కావాలి కేంద్రం అంటే జన చేతన నిబాధనల అతీతంగా దేశం సకల దేశం ఉన్నదో సకల కాలం ఉన్నదో కావాలి మీకు కష్టపడి పనిచేస్తే సుఖం లభించాలా సమయం లేకుండా సరే నేను లేకుండా అలా రెండు చేస్తే రచించేస్తున్నాం ఓ పైసా సుఖాయ అది అనేక సుఖం ఉంది వాళ్ళు పేరు చెప్తే రచించి ఉండాలి తర్వాత మీకు నిరంతరంగా ఉండే సుఖం కావాలి వచ్చిపోయే నిరంతరంగా ఆ సుఖానికే భూమాని పేరు మీరు కావాల్సిన సుఖానికే భూమాని పేరు దానిపై మరో ప్రేమించు అనేది దానికే ఇంకో పేరు ఆత్మా దానికే ఇంకో పేరు బ్రహ్మాత్మకా మీరు ఇదో కోరితే అలాంటి సుఖాన్ని కోరాలి అంటే గాని ఇంద్రియ సుఖం సుఖం సుఖభ్రాంతి తప్పు సుఖం కాదు ఇప్పుడు వేటకి వెళ్తే సింహాన్ని వేకాదాలు కానీ రాబిట్ని కాదు వేట ఇ వేతన కోర సింహాన్ని వేతనం అదేవిధంగా మీరు కోరం లేదు కోరద్దాం బట్ డిజర్వ్ భూమా సుఖం అట్లా అట్లాంటి సుఖాన్ని మానవులు కోరుకోవాలి అక్కడ చెప్పింది చెప్పవలసింది ఏంటంటే ఆ భూమా అన్నది ఆత్మస్వరూపము అని చెప్పేసి తప్ప క్లాస్ లో నెక్స్ట్ క్లాస్ లో హరి హరి భూమి